ంపరాధుగణ మనం ముప్పై శ్లోకం చూస్తూ ఉన్నామని గుర్తు నాకు ఒకసారి అందాము యో మాం పశ్యతించ పశ్యతిహన్న ప్రణశ్యామిష్య సో అది ఐకయం అది పూర్తయింది పూర్తయింది కదా తర్వాత శ్లోకం సర్వూత స్థితం భజత్వమాథి వర్తమానోపీ సయోగీ మై వర్త సహాయోగీ ఆ యోగి భగవద్గీతలో యోగము యోగి అనే పదాలకి చాలా విశిష్టమైన అర్థం ఉంటుంది లోకంలో ప్రఖ్యాతంగా ఉన్న అర్థం వేరు అది చాలా అసమగ్రంగా ఉంటుంది లోకంలో యోగము అంటే ఆసనాలు వేయటం భగవద్గీతలో యోగము అంటే జ్ఞానము లోకంలో యోగి అంటే ఎక్కడో హిమాలయాల్లోనూ అక్కడ ఉంటారు కాశీలో కూడా అప్పుడప్పుడు కనపడతారు కృషి చేసి వెళ్తే దొరుకుతారు వాళ్ళేమో గడ్డాలి పెంచుకుని ఉంటారు అదే మనకు ఒక కల్పన ఉంటుంది సమాజంలో ఒక కల్పన ఉంటుంది మోస్ట్లీ ఆ కల్పన తప్పు అయి ఉంటుంది ఎందుకంటే లోక దృష్టి వేరు శాస్త్రదృష్టి వేరు లోక దృష్టికి శాస్త్రదృష్టికి చాలా విరుద్ధంగా ఉంటుంది ఉదాహరణకి లోక దృష్టి ఎలా ఉంటుందంటే చంద్రుణ్ణి పాము కొరికేసిందని ఉంటుంది అది లోకదృష్టి శాస్త్రదృష్టి అది కాదు చంద్రుణ్ణి పాము కొరకడం ఏంటంటే ఏమైనా సంబంధం ఉందా అసలు పాము ఏమిటి చంద్రుడేటి ఏమైనా సంబంధం ఉందా ఇదంతా కూడా సింబాలిక్ చాలా జనరస్గా చెప్పడం సింబాలిక్ అని అవుట్ రైట్కి డిస్మిస్ చేసిస్తే మర్యాదగా ఉండదని జనరస్గా సింబాలిక్ అని చెప్పడం సో కాబట్టి లోక దృష్టి శాస్త్రదృష్టి చాలా విలక్షణంగా చాలా భిన్నంగా ఆపోజిట్గా ఉంటుంది కాబట్టి లోకంలో యోగి అంటే ఏవో అభిప్రాయాలు ఉంటాయి తర్వాత వినోబ భావే మంచి పాయింట్ ఒకటి చెప్పారు గృహస్థులు సంసారంలో ఎలా ఉంటారంటే మంచి లక్షణాలు మంచి జ్ఞానము ఏదైతే ఉంటుందో దాన్ని ఒక వ్యక్తికి ఆపాదించి తాము దూరంగా ఉండిపోతారు ఆ సైకాలజీ గృహస్థులు సైకాలజీ అలా ఉంటుంది ఇప్పుడు త్యాగం ఉందనుకోండి త్యాగం మనం చేయాలి ఎవరికి వాడు త్యాగం చేయాలి గృహస్థే త్యాగం చేయాలి కానీ త్యాగం మనం చేయొద్దు మనం అన్నీ పట్టుకు కూర్చుంటాం మనం గృహస్థలం కదా అమాయకులం అల్కూలము మనం అన్నీ పట్టుకుంటాం ఈ ఛాలెంజ్ చేసేవాడు ఒకడు ఉంటాడు వాడు ఛాలెంజ్ చేస్తాడు కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే దండం పెట్టి తీర్థప్రసాదాలు తీసుకుంటూ ఉంటాం వాడెవడో ఛాలెంజ్ చేస్తాడు ఏ తెలియగా మీరు నేను మీరు అందరూ త్యాగం చేయాలి సంసారాన్ని త్యాగం చేయాలండి కుటుంబాన్ని త్యాగం చేయాలని నేను చెప్పట్లా సంసారాన్ని త్యాగం చేయాలి చిత్త త్యాగ ఏవో సంసార త్యాగ కామనా త్యాగం చేయాలి సంకల్ప త్యాగం చేయాలి సర్వసంకల్ప సన్యాసి అది సన్యాసం సో ద స్పిరిట్ ఆఫ్ సన్యాస అందరికీ కావాలి అంతేగాని అది ఎవడో చేస్తాడు వాడిని దండం పెడుతూ ఉంటాము అంటే అది వర్క్అవుట్ కాదు ఇంకేతనే నీకు ఆ పరివర్తన రాదు ఉంటే దండాలు పెట్టడాలు తీర్థప్రసాదాలు పూజలు దేవాలయాలు గుళ్ళు గోపురాలు నరుస్తూ ఉంటాయి తప్పిస్తే మనిషి హృదయంలో పరివర్తన ఉండదు ఆ ఇన్నర్ రెవల్యూషన్ కాదు ఎందుకంటే రానక్కర్లేదు ఆ రెవల్యూషన్ రావాల్సిన వాడు వేరే ఎవడో ఉంటాడు అనేటువంటి ఈ ఎస్కేపిజము సామాన్యంగా సమాజంలో సమాజ సభ్యులలో ఉంటుంది దాని నుంచి మనం బయటపడాలి స యోగి నేను మీరు మనందరం కూడా యోగాన్ని తెలుసుకుని యోగం అంటే జ్ఞానం ఆ జ్ఞానాన్ని ఆ విషం ఏదో న్యూటన్స్ థర్డ్లో ఇది సెఫెస్ట్లో అలా కనసం పట్టినట్టు అలా కాదు ఒక విషం ఒక దర్శనం ఆ సత్యాన్ని చాలా లోతుగా ఫీల్ కావటం దాన్ని జ్ఞానము దాన్ని ఎవడైతే కలిగి ఉంటాడో వాడు యోగి అని పడతాడు యోగం యొక్క లక్షణం ఏమిటంటే భద్రతీ భజ సేవాయాం భక్తి అనే పదము భజ అనే ధాతువు నుంచే పుట్టింది సో భక్తిని చేస్తాడు ఏం భక్తిని చేస్తాడు అంటే మరి మీరు జ్ఞానం చెప్తారేమో అనుకున్నాం మరి మీరు భక్తి గురించి అంటున్నారు ఏమిటంటే భగవద్గీతలో భక్తి ఉంటుంది జ్ఞానం ఉంటుంది అన్నీ ఉంటాయి భక్తియే జ్ఞానం భక్తేస్తు యా పరాకాష్ఠ సైవ భక్తి యొక్క పరాకాష్ఠకే జ్ఞానం అని పేరు యొక్క పరాకాష్ఠకే భక్తి అనిపేరు భక్తి వేరు జ్ఞానము వేరు అని ఇది ద్వైతవాదులు పెట్టినటువంటి ఒక సమస్య సో భక్తి కర్మ వేరు జ్ఞానం వేరు అని ముందు మూడింటిని డివైడ్ చేయటం ఓకే సమ్ డివిజన్ ఈజ్ ఆల్వేస్ దేర్ దాంట్లో ఏది సుపీరియర్ అని చెప్పేసి దెబ్బలు ఆడుకుంటూ ఉండటం అటువంటి దానికి ఉపయోగపడుతుంది తప్పిస్తే దానివల్ల ఉపయోగం లేదు వాస్తవంలో సో భద్రతీ భక్తి అంటే యథార్థమైన భక్తి ఏ భక్తికి అయితే యోగము అని పేరు మీరు ఇవ్వగలుగుతారో అటువంటి భక్తి అది జ్ఞానమే తర్వాత మీకు భక్తిలో భక్తి అంటే ప్రేమ అని అర్థం లవ్ లవ్ ఫర్ గాడ్ లవ్ ఫర్ ది వరల్డ్ దాన్నే ఆసక్తి అని అంటారు అది బంధిస్తుంది సంసారంలో బంధు బద్ధులమవుతాము అలా కాకుండా ఈశ్వరుని ఏడలో భక్తి ఉన్నట్లయితే అది మనిషిని విముక్తున్ని చేస్తుంది సో భక్తి అంటే ప్రేమ అని అర్థం ఈ ప్రేమ ఎందు మీరు ఆలోచించండి ప్రేమలో రెండు అంశాలు ఉంటాయి ప్రేమలో ఆరంభంలో ద్వైతం ఉంటుంది ప్రేమ పండేప్పటికీ అద్వైతం అయిపోతుంది అది ప్రేమ అంటే ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ వన్నెస్ ఇన్ డివాలిటీ దట్ ఈస్ కాల్డ్ లవ్ లవ్ అంటే సో చూడ్డానికి భార్యాభర్త ఉన్నారనుకోండి వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ ఉంటుంది ఆ ప్రేమ యొక్క స్వరూపం ఏమిటండి సో బాహ్యంగా చూసినట్లయితే భేదం ఉంటుంది మీకు దేహములు వేరువేరుగా ఉంటాయి అంతఃకరణములు కూడా వేరుగా ఉంటాయి కానీ ఆంతరంలో చూసినట్లయితే వారు వేరుగా కనపడుతున్నా వేరు కాదు అది అదే ప్రేమ అంటే భార్యాభర్తల మధ్య అటువంటి ప్రేమను చూడవచ్చు అలాగే ఇద్దరు ప్రాణమిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్యన కూడా అటువంటి ప్రేమ మనకి అప్పుడప్పుడు అనుభవానికి వస్తూ ఉంటుంది వాళ్ళు చూడ్డానికి వేరు వేరుగా ఉన్నా వారు ఆంతరంలో ఒక్కటే అది ఆ ప్రేమ యొక్క తత్వం అటువంటిది అయితే కొంతమంది ఏమైనా వాదిస్తారంటే దేవుడు నేను ఒకటే అలా అవుతాం ఒక కన్యూ సే దాట్ అని అలా వాదిస్తారు వాళ్ళు అలా వాదించి వాళ్ళు భగవద్గీత ఇత్యాది గ్రంథాలను చదివిన వాళ్ళు కాదు అది ఒక పద్ధతి లేకపోతే చదివి కూడా దాన్ని సరిగ్గా తెలుసుకోకుండా అవగత వద్ద తెలుసుకున్న వాళ్ళు అయి ఉంటారు సో ఎందుకంటే చాలా మీరు లోకంలో చూసినట్లయితే ఇంకే లోకాన్ని కూడా ఓసారి స్పృశిస్తూ ఉండటం ఇదో అలవాటు ఇదొక వ్యాఖ్యాన శైలి లోకంలో చూసినట్లయితే లోకంలో మీకు ఏవో పూజా గ్రంథాలు ఇవి అవి అనేక గ్రంథాలు చలామణిలో ఉంటాయి తప్పిస్తే భగవద్గీత చదవాలనే శ్రద్ధ చాలా తక్కువ మంది ఉంటుంది అది లోకం యొక్క తీరలా ఉంటుంది ఎందుకంటే భగవద్గీత అనేప్పటికీ దాని రిక్వైర్మెంట్స్ వేరే ఉంటాయి దాని గోల్స్ వేరే ఉంటాయి సో సంసారి యొక్క లక్షణాలకు అతీతంగా ఉంటుంది దాంతో సంసారులు దానికి దూరంగా ఉంటారు అలా కాకుండా ఏవో ఉంటాయి ఇప్పుడు మీరు పెద్ద మార్పు ఏమీ అంతరంగంలో మార్పు అక్కర్లేదు ఊరికే ఇప్పుడు దేవాలయానికి వెళ్ళో పూజ చేసుకుని రావాలనుకున్న ఏం మార్పు కావాలి మీకు ఆ పూట బ్రేక్ఫాస్ట్ వాయిదా వేసుకుంటే సరిపడే టూ అవర్స్ తర్వాత చేసేవచ్చు బ్రేక్ఫాస్ట్ పొద్దున్న ఆ పూట బ్రేక్ఫాస్ట్ మటుకు వాయిదా వేస్తే ఓ టూ త్రీ అవర్స్ సరిపోతుంది దట్ ఈజ్ ఆల్ రిక్వైర్డ్ ఆఫ్ యూ అంతేగాని అంతరంగంలో కామక్రోధాలు ఉండకూడదు ఈర్షి ఉండకూడదు ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఏమి అక్కడ దాంట్లో చాలా ఈజీగా ఉంటుంది లేకపోతే మనం కలిసి విష్ణు సహస్రనామ పారాయణ చేయాలని నిశ్చయించుకున్నాం అనుకోండి చక్కగా అందరం కలుసుకోవచ్చు మనలో మనం కొంతమంది ఏడల రాగము కొంతమంది ఏడల ద్వేషము మనస్సుకి చాలా ఎంగేజ్మెంట్ కింద ఉంటుంది సో తర్వాత అందరూ కలిసి ఏదో చేస్తున్నాము అని ఈ కర్తృత్వ చికిష సో ది డిజైర్ టు డూ సంథింగ్ ఏదో ఒకటి చెయ్యాలి చెయ్యడం నా స్వరూపము కాబట్టి నేను ఏదో ఒకటి చెయ్యాలి అనే యాటిట్యూడ్లో ఉండేటువంటి వాడికి అటువంటి సామూహిక కార్యక్రమం ఎడల ఒక ఒక ఎంగేజ్మెంట్ ఉంటుంది పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ఎంగేజ్మెంట్ యూ హ్యావ్ టు బి ఎంగేజ్ ఏదో ఒక ఎంగేజ్మెంట్ ఉండాలి ఎంగేజ్మెంట్ ఏమీ లేకుండా చాలా డిస్టర్బ్డ్గా అయిపోతారు కాబట్టి ఈ స్పిరిచువల్ ఎంగేజ్మెంట్ అనమాట అందరం కలిసి పారాయణ చేయటము ఏదో దానికి అర్థం తెలిసినంత తెలుస్తుంది లేనంత లేదు పారాయణ చేయటము అలాంటి వాటి వల్ల మీకు పుణ్యం లభిస్తున్నది ఒక కర్మ కర్మకి ఫలం ఉంటుంది తప్పనిసరిగా కానీ అంతరంగ పరివర్తనము నేను యోగాన్ని గురించి మాట్లాడుతున్నాను సహాయోగి వాడు యోగి అంటే ఆ జగత్తు యొక్క ఆత్మ యొక్క ఈశ్వరుని యొక్క స్వరూపము యొక్క ఆ స్వరూపాన్ని గురించి ఒక విషం ఆ యోగము అనేది మీకు ఇటువంటి సూపర్ఫిషియల్ కర్మ వల్ల అది సిద్ధించదు అది లభించదు అయితే ఆ విషం కావాలని అందరూ అనుకోరు మరో కొద్దిమంది అనుకుంటారు శ్రీకృష్ణుడు ఎక్కడో చోట అన్నాడు ఈ అధ్యాయంలో కాదు మరో చోట అన్నాడు మనుష్యానాం సహస్రేషు కశ్చిత్పతి సిద్ధయే అని అన్నాడు సహస్రేషు వేయ కాదు అనేక వేల మందిలో ఒకడు ఆ తత్వాన్ని తెలుసుకుందుకు ముందుకు వస్తాడు అని అంటాడు కాబట్టి ఆ యోగము సో అదొక ఆ భక్తికి అటువంటి భక్తి లోకంలో మనకి చలామణిలో ఉన్నటువంటి భక్తి అది మామూలుగా చిండర్ గార్స్ అండ్ రెలిజియన్ అంటారు కేజీ లెవెల్ రెలిజియన్ అయితే ఇక్కడ ఎటువంటి భక్తి ఏ భక్తికి అయితే యోగము అనే స్థాయి ఉన్నదో అటువంటి భక్తి ఈ భక్తిలో కర్మ బాహ్యమైన బాహ్యమునందు ద్రవ్యములు బాహ్యంలో మీరు చేసేటువంటి క్రియాకలాపము దాని యొక్క ప్రాధాన్యం తక్కువ ఉంటుంది ఈ భక్తిలో ఏకత్వమాస్థిత ఆ ఏకత్వ భావన ఆ ఏకత్వం యొక్క దర్శనము అది దృఢంగా ఉంటుంది శ్రీరామకృష్ణుల వారు భక్తి గురించి చెప్తూ భక్తి రెండు రకాల చుట్టూ ఒకటి వైధి భక్తి రెండు రాగభక్తి వైధి భక్తి అంటే విధి ప్రధానంగా ఉంటుంది ఇప్పుడు సత్యనారాయణ వృత్తం చేయాలనుకోండి ఒక కొత్త వస్త్రం వేయాలి దాని మీద బియ్యం పోయాలి మండపము పేరు దానికి కింద ఏమో రంగవల్లి అది వేయాల్సి అదేమో చతురస్త్రాకారంగా ఉండాలి దాని మీద తాళుపాకులు పెట్టాలి తూర్పు దిక్కును పెట్టాలి పశ్చిమాన్న పెట్టాలి తూర్పుని ఇంద్రుడు పశ్చిమాన్న వరుణుడు ఆ తర్వాత నవగ్రహాలు పెట్టాలి ఆ రకంగా మొత్తం ముప్పై రెండు దేవతలను ఆహ్వానించాలి అని అంత విధిగా చేస్తాడు ప్రతి త మూడేస్తవల్పాకులు పెట్టాలి రెండు పెట్టకూడదు మూడు పెట్టాలి ప్రతి తాంబూలంలోనూ ఒక ఒక్క పనుకు ఉండాలి ప్రతి చోట ఒక రూపాయి పెట్టాలి అవన్నీ పోగేసుకుని అన్నీ సిస్టమేటిక్గా చేస్తాడు ఈయన మంత్రం వేరు దాని మంత్రం వేరు అన్నీ సిస్టమేటిక్గా చేస్తాడు దాన్ని వైధి భక్తి అని అంటారు రాగభక్తి అని నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ భక్తి వైధి భక్తి ఆరంభంలో ఉన్నటువంటి భక్తి రాగభక్తి అంటే వాడికి ఈశ్వరుని యొక్క ఆ దర్శనము అంటే ఈశ్వరుని యొక్క తత్వమేమి స్పష్టంగా తెలుసుకుని సర్వమునందు ఈశ్వరుణ్ణి దర్శిస్తూ ఉంటాడు వ్యోమాం పశ్యతి సర్వత్ర తర్వాత ఇక్కడ చెప్పినట్టుగా భజతి ఏకత్వమాస్థిత హృదయంలో ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి దర్శిస్తాడు తనకంటే భిన్నంగా ఎక్కడో చోట కూర్చుని అలాగ డ్రెస్అప్ అయిపోయి స్వా పూజ స్వామీజీ చెప్పినట్టుగా అలా డ్రెస్అప్ అయిపోయి కిరీటం వల్ల అన్నీ రెడీగా పెర్ఫెక్ట్గా పెట్టుకుని డ్రెస్ అయి కూర్చుని ఈ జనుల యొక్క జీవితాలని శాసిస్తూ కొంతమందికి రివార్డ్స్ అందజేస్తో కొంతమంది నుంచి మొట్టికాయలు వేస్తా పనిష్మెంట్లు అలా కూర్చుని అలాగే కంట్రోల్ రిమోట్లో కంట్రోల్ చేస్తూ ఉంటాడు అన్నట్టుగా కాదు అది కాదు రాగభక్తి అంటే రాగభక్తి అందు ఈశ్వరుడు సో అంతర్బహిష్ట సత్సర్వం మనం చూసాం మంచి మంచి రెండు మూడు శ్లోకాలు అదంతా చూసి ఉన్నాము సో సర్వవ్యాపకుడైన ఈశ్వరుణ్ణి వీడు ఆత్మరూపంగా హృదయంలో దర్శిస్తాడు అభేద దర్శనం చేస్తాడు ఏకత్వమాస్థిత ఒకే ఈశ్వరుడు ఇంతమంది ఈశ్వరులు ఇంతమంది దేవతలు అని కాకుండా అదే ఈశ్వరుని యొక్క వివిధ రూపాలు ఈ కూడా ఒకే ఈశ్వరుడు సకల ప్రాణుల హృదయంలో నా హృదయంలో కూడా విరాజిల్లుతున్నాడు సకల ప్రాణుల హృదయంలో నా హృదయంలో విరాజిల్లుతున్నాడు అంటే ఈశ్వరుడు ఎలా ఉంటాడు ఐశ్వరుడు ఎలా డ్రెస్అప్ అయితే ఉన్న ఈశ్వరుడు అన్ని చోట్ల ఎక్కడ ఉండగలుగుతాడు ఏదో మామూలుగా సినిమాల్లోనూ అక్కడ కూడాను ఈ ఇక్కడ అద్దాలు ఇక్కడ అద్దాలు ప్రతి మధ్యలో మనిషిని ఒకటి అన్ని అద్దాల్లోనూ కూడా ఈ మనిషి బొమ్మలు కాదేమిటో అలా ఉంటుందా మరి అదేదో సినిమా సీన్స్కి వాటికి అనుకూలంగా ఉంటుంది కానీ దేవుడు అలా అందరి హృదయాల్లోనూ అలాగ మినుకు మినుకమంటూ మెరిసిపోతూ ఆయన ఎక్కడో చూడకుండా సెంట్రల్ పాయింట్లో వీళ్ళందరి హృదయాల్లోనూ రిఫ్లెక్ట్ అలా ఉంటాడా అలా ఉండడు కదా సో ఎప్పుడైతే సకల ప్రాణుల హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు అన్నారో వెంటనే ఆ తత్వం అక్కడి మీకు స్పష్టమైపోతుంది అదేంటంటే ఈశ్వరుడు సకల ప్రాణుల హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా ప్రకాశిస్తున్నాడు అది ప్రకాశించటం అంటే వెలిగిపోతున్నాడు జ్యోతి అంటారు వెలిగిపోతున్నాడు ఏమిటో వెలిగిపోవడం హండ్రెడ్ క్యాండిల్ బల్బులాగా లేకపోతే థౌజండ్ క్యాండిల్ బల్బులాగా వెలిగిపోతున్నాడు అని కాదు అక్కడ వెలిగిపోవడము అంటే ఆ ఎరుక రూపంగా ప్రకాశిస్తున్నాడు దేని ఏ వెలుగునందు ఏ ఎరుక అనే వెలుగు సకల జగత్తు ప్రకాశిస్తుందో ఆ వెలుగు ఉన్నాడు సకల ప్రాణుల హృదయంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ రహస్యం ఏమిటంటే ఏకత్వమాస్థిత ఆ ఏకత్వం ప్రేమలో ఏకత్వం ఉంటుంది ప్రేమలో ఏకత్వం ఎలా ఉంటుంది ఇప్పుడు సపోజ్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు ఏముంటుందో తెలుసునండి నువ్వే ఉంటావు నేను ఉండను ఇంకా నేను నా అహంకారము నా కామనలు నా కోపాలు తాపాలు అన్నీ స్థిరంగా అలాగే చేపెట్టినప్పుడు అవన్నీ ఉండాలి నా అహంకారం అలాగే ఉంటుంది అప్పుడు ఇంక ప్రేమే ఉంటుంది ప్రేమ ఉండదు ప్రేమ అంటే నేను నాది అనే రెండు అంటే అహంకార మమకారాలని మనం సమర్పించి వేస్తాం దాన్నే ఏకత్వము అంటారు ఏకత్వము అంటే అంతే ఇప్పుడు ఈ ఏకత్వమాస్థిత అంటే మీరు అహంకారాన్ని మమకారాన్ని సమర్పించి భక్తి చేస్తే దాన్ని ఏకత్వము ఉంటారు ఏకత్వం కఠినమైన విషయమేం కాదు ఏకత్వం అనేది అలాగే ఇక్కడ ఒకటి అక్కడొకటి రెండు ఉంటాయి అలా విడివిడిగా ఉంటాయి అవి అలా దగ్గరికి వచ్చి దగ్గరికి వచ్చి రెండు ముద్దైపోతాయని అలాగనుకున్నారు ఫిజికల్ ఏకత్వం కాదు అక్కడ ఏకత్వం ఈజ్ గివన్ దట్ ఈస్ ది ట్రూత్ అయితే మన అహంకార మమకారాలు ఏంటి వస్తాయంటే ఈ ఏకత్వాన్ని మనకు అనుభవానికి రాకుండా అడ్డుపడుతూ ఉంటాం దీనికి రామకృష్ణులు వారు చెప్పిన దృష్టాంతం శ్రీరామకృష్ణుల వారి ఏంటంటే ఈ గంగానదిలో స్నానం చేసి ఘాట్ దగ్గర ఒక అడ్డంగా ఓ పోల్ ఒకటి కడతారు గడ ఒకటి కడతారు ఆ గడ జీవితలో స్నానం చేయాలి అవతలైతే ప్రవాహం ఎక్కువ ఉంటుంది లోతు ఎక్కువ ఆ పోల్ కట్టినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే గంగానది రెండు ము రెండు భాగాలు అయినట్టుగా అనిపిస్తుంది యువతలి భాగము అవతలి భాగము వాస్తవంలో గంగానది రెండు భాగాలు అవదు గంగా నది ఏకముగా ఉంటుంది కానీ ఈ పోల్ని చూసి ఈ పోలు తీసి చూసి మనం ఏమనుకుంటాం యువతల గంగకి యువతల భాగంలో స్నానం చేయి అవతల భాగానికి వెళ్ళద్దు అని అంటాం విచ్ ఈజ్ ఓకే సో ఆ పోలు మంచిదే కానీ మనకు రాంగ్ నోషన్ కలుగుతుంది దానివల్ల గంగ రెండు ముక్కలైంది అని రెండు ముక్కలు కాలేదు ఆ పోలు తీసేశారనుకోండి మీకు ఏమన్నా ఇప్పుడు ఏమవుతుంది ఆ రాంగ్ నోషన్ ఏమవుతుంది పోతుంది అదేవిధంగా నేను మీ అండ్ మైండ్ ఇట్స్ మీ మైండ్ సిండ్రోమ్ అంటారు మీ మైండ్ సిండ్రోమ్ ఈ సిండ్రోమ్ని అందరూ పరీక్షకు పెట్టుకోవాలి ప్రతి వ్యక్తి కూడా పరీక్షకు పెట్టుకోవాలి ఆ మీ మాయిన్ సిండ్రోమ్ అట్టి పెట్టుకుంటే వాడికి ఆత్మస్వరూపం తెలియదు ఇప్పుడు ఉదాహరణకి గృహస్థులలో ఓ రూపంలో మఠాధిపతుల్లో పీఠాధిపతుల్లో సన్యాసుల్లో స్వాముల్లో ఇంకో రూపంగా ఉంటుంది ఈ మీ మాయ గృహస్థుల్లో ఎలా ఉంటుంది మీ అండ్ మై ఫ్యామిలీ చాలా చాలా పటిష్టంగా బలంగా ఉంటుంది మీ అండ్ మై ఫ్యామిలీ నేను నా ఫ్యామిలీ సో దట్ ఈస్ ది సిండ్రోమ్ అది మనం ఏమనుకుంటామంటే ఇల్లు వాక్యల్ని మెయింటైన్ చేయడానికి దాన్ని ముందుకు నడిపించడానికి ఇది అవసరం అని అనుకుంటాం అది కూడా పరీక్షకు పెట్టాలి అవసరమా నేను నా ఫ్యామిలీ అనేటువంటి ఆ పరిచ్ఛేదము ఆ రకమైన డివిజన్ ఐసోలేషన్ అది సుఖశాంతుల కోసం అవసరమా అల్టిమేట్గా కావలసింది సుఖశాంతులు కదా సుఖశాంతులు కావాలి దాంట్లో సందేహం లేదు కాబట్టి సుఖశాంతుల కోసం ఈ నేను నాది మీ మాండ్ సిండ్రోమ్ ఈజ్ ఇట్ నెసరీ గృహస్థులు దీన్ని పరీక్షకి పెట్టుకోవాలి ఎందుకంటే ఈ మీ మాయిన్ సిండ్రోమ్ ఏం చేస్తుందంటే గృహస్థుల హృదయంలో ప్రకాశించే ప్రేమకి అది చుట్టూ అడ్డుకట్ట కట్టేస్తుంది ప్రేమ ఉంటుంది హృదయంలో కానీ ఆ ప్రేమ ప్ర ప్రవహించడానికి వీలు లేకుండా కట్ట కట్టేసినట్టు అయిపోతుంది సో అంచేతనే సర్వము నాకంటే భిన్నంగా ఉన్నది అనే భేద దృష్టి గట్టిపడిపోతూ ఉంటుంది అదే అజ్ఞానము సకల దుఃఖములకు భయములకు మూలము అదే ఇంకా స్వాములు కేవలం గృహస్థులకే దృష్టాంతం చెప్పడం న్యాయం కాదు కనుక స్వాములు పీఠాధిపతులు వీళ్ళు వాళ్ళు ఉన్నారనుకోండి వీళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు కూడా మీ మైండ్ సిండ్రోమ్ లో ఉంటారు అందరూ ఉంటారని నా కాదు ఉండే అవకాశం ఉంది నా అభిప్రాయం సో ఇప్పుడు నేనున్నాను అనుకోండి నేను నా ఆశ్రమం నా సంప్రదాయం నా గురువు నా నా నా నా లక్ష్యం ఉంటాయి సో దా దానివల్ల ఏమవుతుంది నేను కూడా మా మాట వరుసకి అధ్యాత్మ విద్య అని అంటున్నా బ్రహ్మ విద్య అని అంటున్నా మాట వరుసకి నన్ను నేను ఒక పరిచ్ఛేదంలో బంధించేసి కూర్చున్నట్టు ఒక కంచె కట్టేసుకున్నట్టయితే నేను ఆ కంచె ఏ రూపంలో ఉన్నా గృహస్థ యొక్క మీ మాయిన్ ఫ్యామిలీ రూపంగా ఉన్నా లేకపోతే సన్యాసి యొక్క మీ మాయిన్ మా ఆశ్రమం రూపంలో ఉన్నా ఏ రూపంలో ఉన్నా కూడా అది బంధించిదే ఏకత్వానికి ఆటంకం కాబట్టి అహంకార మమకారాలని ఆ భక్తి యదు భక్తిలో పర ఈశ్వరుని పాదముల మ్రోల అహంకార మమకారాలను త్యాగం చేసేయాలి అది త్యాగమంత దేవుడు గుడికి వెళ్ళి కుండీలో మీరు పది రూపాయలు వేశారనుకోండి మీరు ఏం త్యాగం చేసినట్టు అది త్యాగమాది దేవుడి శ్రీయస్పతి ఆయన్ని పది రూపాయల కాగితంతో మీరేమో ఇంప్రెస్ చేయటానికి ప్రయత్నం చేస్తే అది కానీ ఒకటి దేవాలయాల్లో ఒక ఫంక్షన్స్కి వాటికి కొంత డబ్బు అదే అవసరం ఉంటుంది వాళ్ళ కలెక్షన్స్ జడగొట్టడం నాకు ఇష్టం లేదు ప్లీజ్ గో ఆన్ డూయింగ్ ఇట్ ఐ డోంట్ డెనై దాట్ ఎందుకంటే నేను వచ్చి దేవాలయాలకు వచ్చే కలెక్షన్స్ నేను ఎందుకు జడగొట్టాలి నాకు దేవాలయం లేని మాట నేను మామూలుగా ఇతకల దేవాలయాలని వాటి కట్టడం అవి చాలా ఉన్నాయి మళ్ళీ కొత్తగా మనం కట్టిది ఎందుకు నేను కట్టలేదు లేకపోతే నేను కట్టి ఉండేవండి సో దేవాలయం కట్టడానికి కావలసినటువంటి ఆ మాత్రం రిసోర్సెస్ వసూలు చేయడం నాకు చేతనవునా కానీ ఎందుకులో ఇటకలతోటి కట్టినవి చాలా ఉన్నాయి అవి ప్రతి వీధిలోనూ ఉన్నాయి మనం ఇంకొకటి కట్టి ఇంకొకటి కడితే ఏమంటుంది మీ మైండ్లో అవుతుంది చూడండి నా దేవాలయం అవుతుంది చూడండి నా దేవాలయం నా దేవుడు నా శిష్యులు పూజించే దేవుడు మిగతా దేవుళ్ళ కంటే ఈ దేవుడు స్పెషల్ దేవుడు వాట్ ఈస్ దాట్ మీ మైండ్ సిండ్రోమ్ కొంచెం విడ్డూరమైన సిండ్రోమ్ గృహస్థుల యొక్క మీ మైండ్లో ఎత్కించి అజ్ఞాన కల్పితమే అయినా దానిలో వీ కెన్ అండర్స్టాండ్ ఇట్ వీకెన్ అండర్స్టాండ్ ఇట్ ఫోన్లే భార్య పిల్లలతోటి ఉన్నాడు ఆ మాత్రం ఆ మాత్రం పిచ్చి ఉంటుంది ఆ మాత్రం అజ్ఞానం ఉంటుంది వీడికి ఏం అజ్ఞానం వీడికి అజ్ఞానం ఉండడంలో సందర్భం ఏముంది కానీ ఉంటుంది దీన్ని స్పిరిచువల్ ఈగో అంట సో ఈ ఏ రకమైనటువంటి అహంకార మమకారాలని కూడా లేకుండగా ఆ అహంకార మమకారాలని పూర్తిగా ఈశ్వరునికి సమర్పించి వేయుట దాన్ని రాగభక్తి అంటారు అటువంటి భక్తిని కుచేనుడు చేశాడని కుచేలోపాఖ్యానం లేకపోతే అటువంటి భక్తిని ఉద్ధవుడు చేశాడని ఉద్ధవ గీత ఇత్యాది సందర్భాల్లో గోపికలు అటువంటి భక్తిని చేశారని ఆ వర్ణిస్తారు అలా అర్థం చేసుకోవాలి అంతేగాని గోపితులు డ్యాన్స్ఫికేషన్తో కూర్చున్నారని దానికి మధుర భక్తిని పేరు పెట్టి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ని ప్రమోట్ చేసి ఈ లెవెల్కి తీసుకొస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి దానివల్ల అనేక సమస్యలు ఉదయిస్తాయి సో దట్ లీడ్స్ టు ఎక్స్ప్లాయిటేషన్ దిస్ అన్ దాట్ కాబట్టి ఏకత్వమాస్థిత అహంకార తొలగించేసి ఏకత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి ఏకత్వం అనుభవానికి వచ్చేస్తుంది మీరేమో దాన్ని కష్టపడక్కర్లా మీరు చేయాల్సిందల్లా అహంకార మమకారములను సమర్పించి వేయుట సో ఆ విధంగా ఎవడైతే భజతి నన్ను భక్తి చేస్తాడు నన్ను ఉంటే ఈశ్వరుడు సాధారణంగా మానవులు ఈశ్వరుడు ఏడలో భక్తి చేయవ్యా అంటే మానవులు చేసేటువంటి భక్తికి ఎలా ఉంటుందంటే ఒక రూపానికి పరిచ్ఛిన్నమై ఉంటుంది ఆ రూపము ఇదే దేవుడి రూపము అని దెబ్బలాడతారు కూడా ఇదే దేవుడు రూపము అని దెబ్బలాక్త నిజానికి పెద్ద పెద్ద ఆచార్యుడు పుస్తకాలు రాసి దే రెండు చేతుల దేవుణ్ణి పూజించాలా నాలుగు చేతుల దేవుణ్ణి పూజించాలా అనే టాపిక్ మీద గ్రంథాలే రాశారు సో ఆ రకంగా దే గెట్ కాట్ ఇన్ దైరోన్ ఇమాజినేషన్ అలా ఇమాజినేషన్లో దే గెట్ కాట్ పెద్ద పెద్ద కూడా ది గెట్ కా పెద్దంటే ఏమిటి పెద్ద సో ఎనీవే సో కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుడు ఈ రూపమో ఆ రూపమో అని ఒక రూపాన్ని గురించి చెప్పట్లేదండి రూపములన్నిటికీ అతీతమైనటువంటి తత్వాన్ని చెప్తున్నాడు సర్వభూత మా సకల ప్రాణుల హృదయంలో ఉన్న నన్ను ఆరాధించు చూడండి మీరు మీరు మీకు సత్యం చెప్తాను మీరు ఆలోచించండి మీరు నిద్రలేవగానే తెలివి తెలివి వచ్చింది అంటారు తెలివి వచ్చింది ముందు తెలివి వస్తుంది ఆ తెలివి ఆ తెలివిలో జగత్తు తర్వాత వస్తుంది ముందు తెలివి వస్తుంది ముందు జగత్తు రాసే తర్వాత తెలివి రావడం కాదు ముందు తెలివి వచ్చి తర్వాత జగత్తు వస్తుంది అయితే తెలివికి జగత్తుకి మధ్యలో ఇంకొకటి ఉంది తెలివి వచ్చి తర్వాత నేను వచ్చి తర్వాత జగత్తు వస్తుంది ఇప్పుడు నేను మీకు చెప్తున్న రహస్యం ఏంటంటే ఆ నేను ఉన్నదే నేను నేను అంటే నేను ఉన్నాను అని చెప్పగానే ఆ నేనులోనే ఉండి ఉన్నాను అనే మాట ఉండడం నేను ఉన్నాను నాకు నేను తెలుస్తూ ఉన్నాను దట్ ఈస్ కంప్లీట్ నాకు నేను నా అంత నేను నాకుగా నేను తెలుస్తూ ఉన్నాను అదే ఆ నేను ఈ నేను ఎక్కడి నుంచి ఆవిర్భవించింది ఎక్కడి నుంచో పుట్టాలి కదా అది అంటే ముందు లేదు నిద్రలో లేదు తెలివి వచ్చిన వెంటనే లేదు తెలివి వచ్చిన కొద్ది సెకండ్కి ఒక సెకండ్కో రెండు సెకండ్ల తర్వాత నేను వచ్చింది నేనుతో పాటుగా జగత్ వచ్చింది కాబట్టి ఈ నేను ఎక్కడి నుంచి వస్తుంది అదే దైవము అదే దేవుడు ద ప్యూర్ అవేర్నెస్ ఫ్రమ్ విచ్ ది సెన్స్ ఆఫ్ ఐ ఆమ్ రైజెస్ ద సెల్ఫ్ కాన్షియస్ బీయింగ్ అది ఏ తత్వం నుంచి అది బయటకు వస్తుందో అది ఆవిర్భవిస్తుందో ఆ చైతన్యం ఉంది చూసారా అది దేవుడు మీరు ఆ దేవుణ్ణి ఆరాధించండి అది దేవుడు అని తెలుసుకోండి ఆ దేవుణ్ణి ఆరాధించండి మీరు బాహ్యంగా చేసేటువంటి పూజాధికములన్నింటి యొక్క పరమ ప్రయోజనము ఆ విధంగా దేవుణ్ణి ఆత్మరూప దానికే ఆత్మాను ఆత్మరూపంగా తెలుసుకునుటాయే ప్రయోజనం ఈ కర్మకాండంతా కూడా ఈ కర్మలు ఈ ఉపాసనలు ఇవన్నీ కూడా ఆ విధంగా ఆత్మరూపంగా ఉండే ఈశ్వరుని తెలుసుకునుటలో పర్యవసానాన్ని చెందుతాయి తెలుసుకోగలిగితే ఇవి సహకరిస్తున్నట్టు ఆ దా నడవడానికి సహకరిస్తే వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉండే ఆ దారిలో నడవడానికి సహకరించకుండా అవి కనుక మనకి ఆటంకాన్ని కలిగిస్తే అటువంటి అటువంటి కళా కళాపము క్రియాకలాపాన్ని పక్కన పెట్టాలి మన్షుడ్ బి వెరీ కాషస్ ఇప్పుడు కూడా ప్రయాణంలో వెళ్ళేప్పుడు హెవీ వెయిట్ పెట్టుకోక లైట్స్ ట్రావెల్ లైట్స్ ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్తున్నారనుకోండి బ్యాగ్లోనో పాత న్యూస్ పేపర్లు తర్వాత ఏమో అయిపోయిన అయిపోయినటువంటి పత్రికలేమో ఉంటాయి ఈ ఆంధ్రపత్రిక ఆంధ్రప్రఫైల్ అనేవి క్లీవ ఉంటే పాతవన్నీ అవి ఇలాంటివి మోసుకెళ్ళకూడదు లేకపోతే బత్తాయి కొన్ని తినేసి ఆ తొక్కలన్నీ పొట్లం గట్ట లోపల పెట్టుకోవడం అలా చేయకూడదు సో యూ షుడ్ ట్రావెల్ లైట్ ఎందుకు పనికిరా సామానంత వేసుకుని అలా ఇట్టి నుంచేటో బలంగా తిరిగేస్తూ ఉంటే దాన్ని దాన్ని తిరిగితే అట్లు అనుకోరు అదేవిధంగా ఆధ్యాత్మిక జీవనంలో కూడా ఊరికే ఓ ఇంత బొక్కేడన్న సామెత కింద ఈ చెత్త అంతా వెసుకుని మూసుకుంటూ వెళ్ళిపోయి నేను ఏదో అధ్యాత్మంగా అద్భుతంగా చేసేస్తున్నాను అనుకుంటే అదేమి వర్క్అవుట్ కాదు ఐఎమ్ సేయింగ్ విత్ ఔట్ ఆఫ్ లవ్ ఏం చెప్పినా ప్రేమతో చెప్తున్నాను కానీ మరో కాదు కాబట్టి లైట్ ట్రావెల్ లైట్ రైల్వే రైల్వే కంపార్ట్మెంట్లో ఎక్కగానే అడుగుతాడు వాడు రాస్తాడు ట్రావెల్ లైట్ అంటే తేలికగా ప్రయాణం చేయండి మనం కూడా జీవిత జీవితం కూడా ఒక యాత్ర ఇంట్లో తేలికగా ప్రయాణం చేయాలి కర్మ భారం కింద నలిగిపోకూడదు మనిషి ఉపాసనల యొక్క బరువు కింద నలిగిపోకూడదు సంసారం యొక్క బరువు కింద నలిగిపోకూడదు సంసారం విషయంలో అపరిగ్రహం ఉండాలి అంటే ఊరికే సంసార విషయాన్ని పోగు చేస్తూ కూర్చోకూడదు అది బరువు అయిపోతుంది అలాగే కర్మలు నిత్య కర్మలు నైమిత్తిక కర్మలతో సరిపెట్టాలి ఊరికే కామ్య కర్మలను అలాగే ఎత్తేసుకున్న నెట్టి మీద వాటి కింద నలిగిపోతూ ఉండకూడదు అలా ఉండకూడదు కాబట్టి ఒకసారి ఒక ఆయన నాకెదరో పుస్తకం ఇవ్వబోయారు ప్రేమతోట్ అవుట్ ఆఫ్ లవ్ హీ ఆఫర్డ్ ఏ బుక్ నేను ఆ టైటిల్ అది చూసి నేను ఈ పుస్తకం తీసుకోనండి సారీ అని చెప్పాను ఎందుకు తీసుకోరు నాకు ఇది చదవాలని నేను అనుకోవట్లేదు అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఆ పుస్తకం చదవాలి నేను అనుకోవట్లేదు చదవాలి అని ఇప్పుడు ఈ పుస్తకం మొహమాటానికి పోయి నేను తీసుకుంటే ఇప్పుడు ఏం చేయాలి అని ఆ పుస్తకాన్ని పెట్టాలి సంచిలో పెట్టి ఏం చేయాలి మళ్ళీ మోసుకెళ్ళాలి ఈ ఎందుకు ఈ బరువు బరువు నాకు అంతా మళ్ళీ దానికి ఏదో వ్యవస్థ దానికి ఏదో ఏదో గతిలు చూడాలి కదా ఎవరినో దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడిని ఎవరన్నా పట్టుకోవాలి పట్టుకున్న వాడికి ఇవ్వాలి ఇదంతా ఈ భారం అంతా నాకెందుకు నేను చెప్పాను ఈ పుస్తకం నేను చదవాలని అనుకోవటం లేదు నేను తీసుకోండి ఆయన సంచిలో పెట్టుకుని ఇంకో పుస్తకం తీశారు ఇది దేని మాట ఇది చదవాలి ఇది నాకు ఇవ్వండి కాబట్టి వన్ ట్రావెల్ లైట్ లైట్గా ట్రావెల్ చేయటం అలవాటు చేసుకోవాలి ఎనీవే సో నేను మీకు మనం చేసేది ఏమంటే ఆ హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా అనుభవానికి వస్తుండేటువంటి ఆ చేతన ఆ తెలివి ఆ ఎరుక ఏది గలదో అది దేవుడు దట్ ఈస్ ది గాడ్ రియల్ గాడ్ అది మీ హృదయంలోనే కాకుండా సకల ప్రాణుల హృదయంలో అది అనుభవానికి వస్తుంది అయితే అది అనేకమా ఏకమా అది ఏకమా ఎందుకంటే a uh, movement uh, in a blown two session. Many people told us that once the second element will Então zur Pfund. Tsurvya Dayavayayita is pixel for me unreliefing propriety. As a Facebook group said, then I was duh. Once the following element the second element wasú Musa Gan réussi, after all the things at the beginning of work said that if the third element is an Source for second element. And the third element Na edge achieved the word a set for the second element behind each the subject. బింబం ప్రతిఫలిస్తుంది అదేవిధంగా ఒకే సూర్యుడు అంటే ఒకే ఈశ్వరుడు సకల ప్రాణుల హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా ప్రకాశిస్తూ ఉన్నాడు ఒక సూర్యుండు బొమ్మర కోటన్న గారు వద్దాం ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక ఏ దేవుడు జన్యు కదంబంబులా జన్యు అంటే జీవులు కదంబములు అంటే సమూహములు సో హృదయములో ఉప్పారునో అంటూ అలా ఉంది ఆ పద్యం కాబట్టి సర్వభూతస్థితం వ్యోమాం భజతి ఏకత్వం అస్థిత ఆ ఏకత్వాన్ని బాగా అర్థం చేసుకోవాలి అనేకము సర్ఫేస్ అంది సర్ఫేస్ ఇట్ ఈస్ మెనీ బట్ ఆ సర్ఫేస్ యొక్క కొంచెం లోతుకి మీరు వెళ్ళగలిగితే ఇట్ ఈజ్ వన్ మీరు సముద్రాన్ని చూసినట్లయితే అంది సర్ఫేస్ ఇట్ ఈజ్ మెనీ ఎప్పుడు ఒక తరంగం తర్వాత మరొకటి ఇంకొకటి ఇంకొకటి అలాగా లెక్క లేనన్ని కెరటాలు వస్తూ ఉంటాయి అంది సర్ఫేస్ మీరు కెరటాలని ఎక్కకుంటూ కూర్చుని ఈ కెరటాలే సత్యం అనుకుంటే సముద్రము లోతు నిడివి వైశాల్యం ఆ రెండు కూడా మీకు తెలియకుండా అయిపోతుంది ఎంత విశాలము అంటే మొత్తం భూమండలంలో టూ థర్డ్స్ ఆవరించి ఉంటుంది ఒకే సముద్రం ఇన్ని సముద్రాలు మనం పెట్టుకున్న పేర్లే కానీ సముద్రం ఒక్కటే అది మొత్తం భూమండలాన్నంతనే ఆవరించి ఉంటుంది దాని లోతు చాలా మీరు ఊహ చేయలేనంత లోతు ఉంటుంది జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అవుతుంది ప్రపంచంలో గల్లా ఎత్తైన పర్వతం ఏమి అని ఎవరెస్ట్ శిఖరం అంటారు తప్పది పసిఫిక్ మహాసముద్రం లోపల ఓ శిఖరం ఉంది అది ప్రపంచంలో ఎత్తైన శిఖరం కంటికి కనపడదు సముద్రం లోపల ఉంది ఆ శిఖరాన్ని ఎక్కాలి ఆ శిఖరం మీద నిలబడాలంటే మీరు మైల్ లోతుకి వెళ్తే ఆ శిఖరాన్ని చేరుకుంటారు అది అన్నిటికంటే ఎత్తైన శిఖరం కాబట్టి సముద్రం యొక్క లోతు మీరు ఊహ చేయలేరు కాబట్టి అలాగే ఆత్మస్వరూపము మీ హృదయంలో ఆ తెలివి ఏదైతే గలదో నిడివి దాన్ని లోతు మీరు ఊహించలేరు అది కేవలము ఈ దేహానికి పరిమితమై ఉందనుకోదు సర్వభూతస్థితం సకల ప్రాణుల హృదయంలో అదే తెలివి ప్రకాశిస్తూ అది దేశకాల వస్తు పరిచ్ఛేదములకు అతీతమైనది దానిని దాన్ని ఆ చైతన్యాన్ని ఆ పరబ్రహ్మను ఆరాధించాలి ఎలా ఆరాధించాలి యో ఇది పరబ్రహ్మ నేను అలా కాదు అలా కాదు ఆరాధించడం ఏకత్వమస్థిత ఆ పరబ్రహ్మయందు తాను తన యొక్క ప్రత్యేక స్థితిని అంటే అహంకారాన్ని నేను సెపరేట్గా ఉన్నాను అదే అహంకారము అంటే ఇది నాది అంటే అహంకారం వారింత గట్టిబడింది అని అర్థం ఈ అహంకారం మమకారాలను ఎప్పుడైతే తీసేసారో మిగిలిది పరబ్రహ్మే దాన్నే ఏకత్వమాస్థిత భజతి అని అంట బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్ఠం అని శృతి వాక్యం ఈ జగత్తంటా కూడా ఇది నామరూపాత్మకము మిథ్య బట్ ఎట్ ది సేమ్ టైం వరిష్ఠం సారము కలదు ఈ నామరూపాత్మకమైన జగత్తులో ఒక సారము ఉన్నది ఏమిటా సారము బ్రహ్మైవేదం బ్రహ్మమాత్రము ఆభరణ ప్రపంచమంతా కూడా మిథ్య నామరూపాత్మకము మిథ్య కానీ సారం ఒకటి కలదు బంగారము అనే సారము సో ఆ పరబ్రహ్మయే దీని సారము ఆత్మైవేదం సర్వం సో నీవు ఏదైతే ఇది అనుకుంటున్నావో ఆ ఇది వాస్తవంలో నేను యొక్క రూపమే నేనువే ఇదిగా కనపడుతుంది ఆత్మైవేదం సర్వం ఆలోచించండి ఈ టాపిక్ మనం చాలా చూసి ఉన్నాము సో ఈ ఏకత్వమాస్థిత చూడండి ఒక వాక్యం ఉంటుంది విద్యారణ్య స్వామి తరచుగా విద్వాంసులు కోర్ట్ చేస్తారు ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన ఆ సంస్కారము ఆ ఏకత్వ సంస్కారం అనేది అది రావాలంటే వాడు కొంత పుణ్యం చేసిన వాడు ఉన్నాడు ఎందుకంటే జనులు సంసారంలో దుఃఖాలను అనుభవిస్తూ సంసారము కొంత విరక్తి అని కొంత ఫ్రస్ట్రేషన్ అక్కడ సంసారం ఎలా ఉంటుందంటే మనం ముట్టుకుంటే కాకి సీట్లో ఉంటుంది సో అక్కడ దెబ్బలు తిని తిని తిని దాంట్లో కొంత నిరుత్సాహాన్ని చెంది అధ్యాత్మంలోకి వచ్చి కూడా అధ్యాత్మంలో కూడా వీడు ఆ ద్వైతంలోనే పడి కొట్టుకునిపోతూ ఉంటాడు తప్ప అద్వైత సంస్కారాన్ని తెచ్చుకోండి ఈ మధ్యన ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ నడిచిపోతాం చాలా అసందర్భంగా ఉంటుంది ఆ అడ్వర్టైజ్మెంట్ ఎలా ఉందంటే చూడండి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కానీ మనకి కష్టం వస్తే తీర్చి దేవుడు ఒక్కడే ఆ దేవుడు ఎవరో తెలిసినా హనుమంతుడు ఈ వాక్యం అలా ఉంది ఆ హనుమంతుడికి ఐదు ముఖాలు ఉంటాయి హనుమంతుడికి ఐదు ముఖాలతో చూసారా ఐదు ఐదు ముఖాలు ఉన్నవాళ్ళు దేర్ ఆర్ సో మెనీ గాడ్స్ ఫర్ అస్ ద నాట్ ఎనఫ్ సో యూ వాంట్ టు హ్యావ్ ఈవెన్ హనుమాన్ యాజ్ ఫైవ్ ఫైవ్ బై ఫైవ్ టు హనుమాన్ వాల్మీకి మహర్షి అలా ఎక్కడా వర్ణించరు బై ఫైవ్ సమ్ ఫనీ ఐడియా ఆ హనుమంతు కనుక పూజిస్తే మీరు ఎవరెవో పూజలు చేస్తే లాభంలా ఈ హనుమంతుణ్ణి పూజించాలి ఎలా పూజించాలి వాడు ఒక కవచం ఒకటి అమ్ముతాడు ఆ కవచంతో పూజించాలి పూజిస్తే వాడు పెద్ద లిస్టులు వేసాడు మీకు ఉద్యోగ సమస్యలు తీరిపోతాయి పిల్లల కాలేజీ సమస్యలు తీర్పు పిల్లలకి కాలేజీ సమస్యలు ప్రతి వాళ్ళకే ఉంటాయి మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉన్న మేజర్ ఇది ఒకటి డబ్బు వాళ్ళకే ఉండదా వాళ్ళు డబ్బున్న డబ్బు పెట్టి కాలేజీనే కొనేస్తారు సీట్లు ఎక్కేటి వాడికి వాళ్ళకు బేదవాళ్ళకి ఆ సమస్య వాళ్ళ పిల్లలు చదువుకోనే చదువుకోరు వాళ్ళు చదువుకున్న హై స్కూల్లోనో కాలేజీ ఏదో ఏ కాలేజీ చదివితే ఆ కాలేజీ చదివేస్తుంది వాడికి ప్రత్యేకంగా పని కట్టుకుని ఫలానా కాలేజీ కావాలని ఉన్నాడు ఈ ఫలానా కాలేజీ కావాలనే సమస్య మిడిల్ క్లాస్ పిల్లలు ఈ సిద్ధముఖి పంచముఖి హనుమాన్ వీడి కోసం క్రెడిట్ కార్డు రెడీగా పెట్టుకోమని చెప్తాడు వాడు దీంట్లో చూసారా ఈ అడ్వర్టైజ్మెంట్లోనే క్రెడిట్ కార్డు కూడా రెడీగా పెట్టుకుని ఫోన్ చేయమని చెప్తాడు ఇది ఈ అడ్వర్టైజ్మెంట్ ఇది వాడు ఏం చేస్తున్నాడంటే సాచురేటెడ్ లెవెల్లో నడిపించేస్తున్నాడు ఈ అడ్వర్టైజ్మెంట్ ఏమిటో అర్థం కాదు సో అంటే ఆ అడ్వర్టైజ్మెంట్ ఇట్ ఈస్ గెటింగ్ రెస్పాన్స్ అని దాన్ని రిపీట్ చేయడం దాన్ని బట్టి నాకు ఏమనిపిస్తుందంటే ఈశ్వరానుగ్రహదేవ పుంసాం అద్వైత వాసన అద్వైత సంస్కారం కలగాలంటే దానికి కూడా ఓ మహాపుణ్యం మనం చేస్తూ ఉండాలి ఇప్పుడికే దేవాలయానికి వచ్చేటప్పుడు దండం పెట్టాడు కదా అని వాడికి అద్వైత సంస్కారం వచ్చేస్తుందని మీరు అనుకోండి అద్వైత సంస్కారం అదే సామాన్యమైన విషయం కాదు ఎంతో మహాపుణ్యం చేపట్టి అద్వైత సంస్కారం తలం చాలామంది అద్వైతం అంటే అదేదో తలకిందులు అనుకుంటారు లోకంలో ఒక పదప్రయోగం ఉంది వాడిదంతా అద్వైతం అంటారు అలా ఎంతగా వెళ్ళారా నేను ఒకసారి చిన్నప్పుడు కుంటులు సుబ్రహ్మేశ్వరి దగ్గర రఘువంశం కాళ్యాలు చదువుకునే రోజుల్లో క్లాసుకెళ్తాయరే నీదంతా అద్వైతం రా అన్నాను నేను అంటే వెంటనే శాస్త్రి గారు పిలిచి ఏమో అద్వైతం అంటే నీకేం తెలుసు అని అడిగాను వాడిదంతా అద్వైతం ఉంటున్నావు నీ అభిప్రాయం ఏమిటి అంటే వైపరీత్యము విరుద్ధమో అని అర్థం అన్నాను చాలా తప్పు అద్వైతం అంటే నీకు తెలీదు ఏదో ద్వైతులు వాళ్ళు పెట్టుకున్న సామెత్రు నువ్వు వాడుతావు నీకు బుద్ధిందా లేదా ఆ అద్వైతం అంటే నువ్వు తెలుసుకోవాలి అని చెప్పారు ఆయన అలా అనకూడదు అప్పటి నుంచి నేను ఎప్పుడు అనలేదు అంటే ఏదో మహాపుణ్యం చేయబెట్టి ఆ అద్వైతం అనే మాట నోటంపట రాగానే మనకు ఒక సంస్కారాన్ని ఇచ్చిన పుణ్యాత్ముల సన్నిధిలో మనం ఉండగలిగాం ఏదో పుణ్యం విశేషం వల్ల అద్వైత సంస్కారము అది ఒక పట్టం రాదు లోకంలో ఈ ద్వైత సంస్కారం లోకంలో జనులకి ద్వైతమే ఉంటుంది అద్వైతమే ఉండదు ఈ ద్వైతాన్ని మరింత బలం చేసే ఆచార్యులు కోకొల్లలుగా ఉంటారు అద్వైత సంస్కారం చాలా చాలా విలువైనది చాలా అరుదైనది కాబట్టి ఏకత్వమాస్థిత సో ఈ ఏకత్వం అంటే ఏమిటో తెలుసునండి ఆ పర్సనల్ ప్లెషర్ పర్సనల్ ఫియర్స్ పర్సనల్ వర్క్ వీడు వర్క్ కర్మ చేస్తాడు ఈ కర్మ పర్సనల్ కర్మ చేస్తాడు పర్సనల్ కర్మ అంటే ఏమిటి ఇప్పుడు సపోజ్ మీరు ఉద్యోగం చేశారనుకోండి ఆ ఉద్యోగం దేనికి చేస్తారు నేను నా భార్య నా పిల్లలు నా కుటుంబం నా డబ్బు నా బ్యాంక్ అకౌంట్ అనే అలాగా ఎంటైర్ థింగ్ ఈజ్ ఎ పర్సనల్ ఎఫర్ట్ ఆ ఉద్యోగము మనిషిని బంధిస్తుంది అది లౌకికం దేవాలయానికి వెళ్ళి నేను పూజ చేస్తాడు పూజ చేస్తాడు నేను నా భార్య నా పిల్లలు చాలా సుఖంగా ఆనందంగా భోగభాగ్యాలతో తొలతూగడం కోసం పూజ చేస్తున్నాను అంటాడు ఎందుకండి నేను నా భార్య నా పిల్లలు మాత్రమే ఎందుకు తొలతూగాలి పోని మేము అందరం సుఖంగా ఉండడం కోసం చేస్తున్నానని అనొచ్చు కదా మాట వలసకైనా అనొచ్చు కదా అంటే ఏమైంది అక్కడికి ఆ పూజ కూడా పర్సనల్ కర్మ అది ఇట్ ఈజ్ అహంకార విశిష్టమైనటువంటి కర్మ తర్వాత నాకు సుఖం కావాలి అంటే నాకు సుఖం కావాలని మనిషి ప్రయత్నించినంతకాలము వాడు దుఃఖాన్ని పంపుతాడు ఇది ఒక సీక్రెట్ మీరు ఆలోచించి చూడండి ఈ దీవి ఈ సృష్టిలో మానవ సుఖాన్ని పొందే ఉపాయం ఒక్కటే ఉంది అదేమిటంటే గివ్ హ్యాపీనెస్ టు అదర్స్ దట్ ఈస్ ది ఓన్లీ వే టు బి హ్యాపీ ది మూమెంట్ యు సీక్ హ్యాపీనెస్ టు యువర్ సెల్ఫ్ దెర్ ఈస్ దట్ ఈస్ మిషరీ కాబట్టి అది అది దుఃఖం అయిపోతుంది కనుక పర్సనల్ ప్లషర్ పర్సనల్ ఫియర్ పర్సనల్ వర్క్ ఎవ్రీథింగ్ పర్సనల్ మీరు ఎప్పుడైతే ఆ పర్సనల్ జీవితాన్ని గడుపుతూ ఉంటారో ఆ పర్సోనా అంటారు అంటే పరిచ్ఛిన్నమైన వ్యక్తి ఆ రకంగా జీవిస్తూ ఉంటాడో వాడు చేసి భక్తి అంతా కూడా ద్వైతంతో నిండి ఉంటుంది కానీ ఏకత్వం ఎక్కడి నుంచి వస్తుంది ఆ భక్తిలోనూ మరి ఆ భక్తిలో ఏకత్వం రావాలంటే ఏం చేయాలి ఇప్పుడు గంగానది ఒక్కటైపోవాలంటే ఏం చేయాలి మధ్యలో పెట్టిన పోల్ తీసేయాలి అలాగే అహంకార మమకారములు అనేటువంటి అహంకారము మమకారం దాన్ని అనుసరించి అహంకారాన్ని కనుక మీరు పరమేశ్వరుడికి సమర్పించేసినట్లయితే ఇంకా అహంకారం ఎప్పుడైతే లేదో మీరు గమనించండి మీకు వ్యోమాం పశ్యతి అనుభవానికి వచ్చేస్తుంది ఇట్ ఈస్ ది మీ అహంకారమే ఉండబట్టే దృఢంగా ఉండబట్టే మీకు జగత్తు నామరూపాత్మకమైన జగత్తు సత్యంగా భాషిస్తుంది ఎప్పుడైతే అహంకారము మీరు సమర్పించి నిరహంకారంగా అలా ఉండడం సాధ్యమా సాధ్యమే నిర్మమో నిరహంకార సో ఎప్పుడైతే మీరు మమకారము అహంకారము ఆ వరుసలో ముందు మమకారాన్ని త్యాగం చేయాలి దాన్ని వైరాగ్యము అంటారు తర్వాత అహంకారాన్ని త్యాగం చేయాలి దాన్ని వివేకము ఉంటారు సో ఆ వరుసలో ఎప్పుడైతే అహంకార మమకారాలు త్యాగం చేసి మమ అనేది లేదు అహం మైన్ లేదు మీ లేదు మైన్ ఎప్పుడు ఉంటుంది ఏదైనా పట్టుకున్నప్పుడు మైన్ ఉంటుంది వస్తువు కానీ మైన్ నాది అనే భావన లేదు యాక్షన్ ఉంది కానీ మీ చేస్తున్న కర్తను మీ నేను అనే భావన లేదు సో వస్తువులు ఉన్నాయి మమకారం లేదు యాక్షన్స్ ఉన్నాయి క్రియలున్నాయి అహంకారం లేదు ఆ స్థితి సంభవము ఆ స్థితికే జ్ఞానము అనిపేడు ఆ విధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు సహాయోగి ఆ యోగి ఎప్పుడు కూడా మయీవర్తకే నాయందు ఉన్నాడు ఇప్పుడు మీరు ఆలోచించండి నెక్లెస్ కి హ్యూమన్ మైండ్ ఉందనుకోండి సపోజ్ నెక్లెస్ కే హ్యూమన్ మైండ్ ఉందనుకోండి ఆ నెక్లెస్ ని ఓ నెక్లెస్ వేర్ ఆర్ యూ ఎక్కడున్నావు అని అడిగితే ఏం చెప్పిందంటే కనిష్క కొట్టులో ఉన్నాను అని చెప్పి ఆ నెక్లెస్ వేదాంతం అధ్యయనం చేసి ఒకటిసారి తెలివితేటలు తెచ్చుకున్న నెక్లెస్ అయితే దాన్ని నువ్వు ఎక్కడున్నావు నెక్లెస్ అని అడిగితే నేను బంగారమునందు నిలిచి ఉన్నాను అని చెప్పి కరెక్టానండి అలాగే సంసారిని నువ్వు ఎక్కడున్నావురా అని అడిగితే నేను పద్మారావు నగర్లో ఉన్నాను అంటే ఎవడైనా పోస్ట్ మ్యాన్ అడిగితే అలాగే చెప్పాలి ఇప్పుడు మీరు అక్కడ అలాగే చెప్పాలి పోస్ట్ మ్యాన్కి అడ్రస్లకి చెప్పడం నా అభిప్రాయం కానీ నేను ఎక్కడ ఉన్నాను అని తనకు తాను ప్రశ్న వేసుకుంటే నేను ఎక్కడ ఉన్నాను అంటే నేను ఈశ్వరుని ఒడిలో ఉన్నాను ఎందుకో తెలుసునండి పృథివీ ఆపహ అగ్ని వాయు ఆకాశ అన్ని ఈశ్వరుడే ఈ ఐదు ఈశ్వరుడే మీరు ఈశ్వరును ఎందున్నారా లేదా ఎక్కడున్నారు ఇప్పుడు విశాఖపట్నం సముద్ర తీరానికి వెళ్ళి మనకి దగ్గరలో ఉన్న కనుక అన్నాను ఓ కెరటాన్ని నువ్వు ఎక్కడున్నావు అంటే విశాఖపట్నం బీచ్లో ఉన్నానని చెప్తుంది అదే కొంచెం ఎన్లైటెండ్ కెరట ఉందనుకోండి నువ్వు ఎక్కడున్నావు అంటే ఏం చెప్తుంది సముద్రం నందున్నాను కాబట్టి తన ఇంటికి తన మనుగడ ఈశ్వరునితోటి కనెక్షన్ అది అది నేర్చుకోవాలి దాన్ని యోగము అంటారు కమ్యూనియా సో సాధారణంగా సంసార్లు ఎక్కడుంటారు ఎలా ఉంటారంటే ఆ దేశకాల వస్తు పరిచ్ఛేదములకు కట్టుబడిపోయి ఉంటారు నువ్వు ఎక్కడున్నావు నేనేమో హైదరాబాదులో ఉన్నాను అంటాడు ఎప్పుడు కాలం కూడా పెట్టుకుంటాడు కాలంలో విభాగములన్నీ కల్పితములు అని తెలుసుకోవడం చాలా చాలా సింపుల్ విషయం దాన్ని తెలుసుకోవడానికి పెద్ద తెలివితేటలు కూడా అక్కర్లా కానీ ఏం చేస్తాడంటే ఆ సింపుల్ సత్యం కూడా తెలియకుండా బోల్డ్ దాని చుట్టూ బోల్డ్ వ్యవహారం అల్లి కూర్చుంటాడు దాంతో ఆ చిన్న సత్యం కూడా తెలియదు తెలియకుండా అయిపోతుంది